తనుతో వచ్చిన ఎరుకే తను తను అనుచూ తనను తానని ఎరుగు తను బాసిన మీదట తన నా దేహమును రెంటినీ తానురుగదప్పుడూ అదిగనుక తా లేదప్పుడు అనుమానరహితమిందు అచలమున్నలి కంటే తన మాట తనకే సిగయ్యి తనను తానుగదపుడూ అది కనుక తా లేనే లేదెపుడు తనుతో వచ్చిన ఎరుకే తనువును తనువనుచు తనను తానని ఎరువును తనువును వాసిన మీదట తన నా దేహమును రెంటిని తా అది కనుక తా లేనే లేదప్పుడు అనుమానరహితము అనుమానరహితమంత అచలం ఉన్నది కంటే తన మాట తలపోయ తనకే సిగ్గయి తనను తానెరుగదప్పుడు అది కనుక లేనే లేదప్పుడు